వంద అచలమంటే కొంద కొందరతి కోపగింతురు అందు యందలేక ఎందలేక అంధకార యుందురు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో నీవు పనిచేసి ఫలితమును జీవాత్మకు అందించే ఓ ఆత్మ వినుము ప్రపంచములోని మనుజులందరూ మాకు భక్తి ఉన్నదని ఏదో ఒక పూజ చేయుచూ తమ్ము తాము గొప్ప భక్తులుగా తలుచుకొనుచుందురు ఏమాత్రము ఆత్మజ్ఞానము లేనివాడు ఉదయము స్నానము చేసి ముఖాన బొట్టుపెట్టుకొని ఇంటిలో ఏదో ఒక దేవుని చిత్రము ముందర అగర్బత్తి ముట్టించి నమస్కరించి నాకెంతో భక్తి కలదని నిత్యము పూజచేయనిదే బయటికి పోనని అనుకొనుచుండును అటువంటివాడు గొప్ప బ్రహ్మజ్ఞానులను సహితము నిందించు స్వభావము కలిగియుడును తాను మృక్కుచున్నది దేవుడినో దయ్యమునో తెలియనివాడు ఏకముగా బ్రహ్మజ్ఞానము తెలిసిన శక్తిమంతులను సహితము లెక్కజేయని స్థితిలో ఉండును అటువంటి వారికి తాము చేయు పూజ కంటే మిగతా గొప్పగా ఉండదు కనుక పరబ్రహ్మస్వరూపము పరిపూర్ణము నిర్వికారము అయిన అచేలమును గురించి చెప్పితే దాని గొప్పతనముగాని గాని తెలియని అంధకార బంధురాత్ములైన వారు కోపగించుకొందురు బట్టబయలును గురించి తెలుపాలనుకుంటే చెప్పేవారు వారికి బూటకపు మనుషులవలె కనిపింతురు